ఎందరి బుద్ధులు ఈశ్వరేచ్ఛకు సరి రావు పుందినున్న మానుషము పులుపదెంతైనా తనంత తానూరకున్న దైవమే తోడవును కినిసి తా బదిరితే కిందుమీదౌను తను తానే చేరేహరి దివిభాండకునకు కొనకెక్కబోయివి కొంచెపడే తొల్లి ఒక్కటివాడు తానైతే ఉన్నచోనే మేలు చేరు బుద్ధుల పోతేను పిరివీకౌను పక్కన అంబరీషుడు పట్టిన వ్రతాన గెల్చే దిక్కులెల్లా దుర్వాసు తిరిగిబడలను శ్రీవెంకటేశ్వరు చేతిలో వీ జగములు భావించి అతడు నడపక మానడు వావిరినిది ఎరగక పట్టి అలమటపడి జీబులేలబడలేరు लिट्टे चंतेपायरो